కీర్తన రెండు వందల డెబ్భై ఐదు కౌసల్యానందన రామా కమలాపకుల రామార వరద జయా పరిపూర్ణ రామ మునుప దశరథ రాముడవై తమ్ములు నీవు జి తాటక జంపి జన్నముగాచి వెనుకొని హరుల్లు విరిచి సీత సీతబెండ్లాడి అనుమతి పరశురాముని చేగై కొంటివి సుపనాతి శిక్షించి సొరిది ఋషులగాచీ అప్పుడే కరదూషణాదులగొట్టి చొప్పుతో మాయామృగము శోధించి హరియించి కప్పిఘనుమంతుబంటుగా ఏలుకొంటివి సొలసి వాలి నడచి సుగ్రీవుగూడుక జలధి బంధించి లంక సాధించి వెలయ రావణు గెల్చి విభీషణుని మందించి చలగిటివ యోధ్యలో శ్రీవేంకటేశుడా